స య సైంధవఘన అనంతర అస్న రసఘన ఏం వా అరే అయమా బృహదార్ంగకం అరే అని వినపడిందంటే మైత్రేయీ బ్రాహ్మణం అని అర్థం అరే అని కనపడితే మైత్రేయీ బ్రాహ్మణం ఇంక ఇంక క్వశ్చన్ వేస్తాం మళ్ళీ మనం మైత్రేయ బ్రాహ్మణం చెప్పుకోవాలని అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ మైత్రేయీ బ్రాహ్మణం ఎందుకంటే మీరు మైత్రేయీ బ్రాహ్మణం కాబట్టి చదివితే శోభగా ఉంటుంది యథానించి దృష్టాంతం ఏమం అక్కడి నుంచి సహ అంటే అది ఎట్లో అది అంటే దృష్టాంతము ఎట్లు సహ అంటే ఆ దృష్టాంతము అది అంటే ఆ దృష్టాంతము యథా ఎట్లో ఎప్పుడు లోకంలో ప్రసిద్ధమైనది ఇవ్వాలి అదే చూస్తున్నారు సైంధవఘన ఉప్పు క్రిస్టల్ మీరు ఈ లోపల బయట వితిన్ దట్ మీరు ఒక స్ట్రక్చర్ని ఊహ చేయాలి ఆ ఉప్పు క్రిస్టల్ లోపల అంటే దాని గర్భంలో దాని సెంటర్లో ఈ మాత్రం క్రిస్టల్ తీసుకోలేదు ఇంత ఇంత క్రిస్టల్ తీసుకోండి దాని లోపల బయట అంటే దాని సర్ఫేస్ మీద అంతేగాని బయట అంటే ఈ చుట్టుముప్పు కాదు దృష్టాంతం కదా దృష్టాంతం అంటే వితిన్ దాట్ సో ఈ ఉప్పు క్రిస్టల్కి సంబంధించి ఇది లోపల ఇది బయట అనే తేడా ఏమైనా ఉందా ఎన్ని తేడా కానీ ఏది బయటో అదే లోపల ఏది లోపల అదే బయట అనంతర అబాహ్య కృత్స్న అంతా కూడా అది ఒక్కటే ఏకరస అంతా ఒక్కటే ఇప్పుడు లోపల ఊరకంగానూ బయట ఊరకంగానూ ఉంటే ఇది బాహ్యము ఇది ఆంతరము అని తేడా వచ్చేస్తుంది ఆ తేడా ఏమీ లేదు ఇక్కడ అబాహ్య బాహ్యం లేదు ఆంతరం లేదు ఇప్పుడు ఉప్పు కృష్ణలకి ఈ పైభాగం మీరే మీ మటికి మీరే ఈ పై చర్మమేమో నాకు బయట ఉంది కడుపులో ప్రేవులు నాకు లోపల ఉన్నాయని అనుకుంటారా అనుకోరు అన్నీ మీరే చర్మము నేనే కడుపులో ప్రేవులు నేనే అన్నీ నేనే అదేవిధంగా ఉప్పు క్రిస్టలు లోపల భాగము ఉప్పే పై భాగము ఉప్పే మధ్యలో కూడా ఉప్పే అంతా ఉప్పే రసఘన అంటే ఘనం అంటే క్రిస్టల్ ఘనీభవించుట ఘ ఈ తెలుగు పుస్తకాల్లో ఘనీభవ ఘనీభవన ప్రక్రియ క్రిస్టలైజేషన్కి వాళ్ళు ఈ తెలుగు సైన్స్ పుస్తకాల్లో క్రిస్టలైజేషన్కి అనువాదం ఏమిటంటే ఘనీభవన ప్రక్రియ క్రిస్టల్స్కి ఘనములు అని అలా పెట్టుకున్నారు కాబట్టి ఆ రసఘన ఏవా ఉప్ప క్రిస్టల్ అంటే ఏమిటి ఉప్పధనము రసం అది ఆ రసము అది ఒక రసం దాంట్లో మళ్ళీ దాంట్లో ఇంకొకటి ఏమి ఉండదు ఇప్పుడు ఏదో ఒక ఆవకాయ ఉంది దాంట్లో ఆరు రుసు ఆరు రసాలున్న ఆవకాయ అన్నాడు ఏమిటి ఆవకాయ కాబట్టి పుల్లగా ఉంది ఉప్పు వేశారు కారం వేశారు దాంట్లో ఏమిటి వేప వేప కూడా వేశారు కాబట్టి కటుత్వం కూడా ఉన్నది వేపగింజలో లేకపోతే కాకరకాయ ముక్కలో వేశారు దాంతో కటుత్వం కూడా ఉన్నది బెల్లం కూడా వేశారు బెలాడతారు కదండి అక్కడికి ఆరు రసాలు వచ్చేదాంట్లో అలాగిన ఇది ఉప్పు కరిష్టలు అలాగా కాదు అదేక రసం కాదు ప్రత్యేక రసం రసఘన ఒకే ఒక రసం ఘనీభవించినట్టుగా అది దృష్టాంత అదే రకంగా దార్శ్రాంతికల్లోకి రండి ఆత్మ ప్రజ్ఞానఘన ముద్దగట్టిన తెలివి అంటే అలా ముద్దలా ఉందని అభిప్రాయం కాదు దాన్ని ఇంకంతకంటే ఏం చెప్తారు భాషలో ఇంకంతకంటే రాదు అది తప్ప ఇంకేం లేదని తెలివి ఇటు చూసినా తెలివే అటు చూసినా తెలివే లోపలైనా తెలివే బయటైనా తెలివే సో అనంతర అబాహ్య బాహ్యమో అనంతరమో అనే భేదాలు ఏం లేవు అది సమస్త కృత్స్న అంటే ఇక్కడ తెలివే అక్కడా తెలివే ఎక్కడా తెలివే ఎక్కడా తెలివే ఇది కొమ్మ ఇది ఆకు అన్న ఎక్కడికక్కడ మారిపోవడం అనేది ఏమీ లేదు ఏకరస అది ఆత్మ అదే మైత్రేయీ అని ఆత్మస్వరూపాన్ని గురించి యాజ్ఞవ్యుడు చెప్పాడు కాబట్టి ఇక్కడ ఏకరసత్వాన్ని శృతి చెప్తాం కార్యప్రపంచ విశిష్టమైన ఆత్మ అంటే ఏకరసత్వం అక్కడి నుంచి వస్తుంది మరి కార్యప్రపంచానికి ఆలంబనం ఎలా అవుతుంది అంటే వివర్తోపాదానం అవుతుంది పరిణామోపాదానం కాదు వివర్తోపాదానమే అవుతుంది చైతన్యం అంటే అలాగే ఉంటుంది చైతన్యంలో పరిణామాలు ఉండవు వివర్తమే ఉంటుంది వివర్తం లేకుండా చైతన్యం యొక్క పరిణామం చైతన్యాన్ని నుంచి చేతన బ్రహ్మ నుంచి జగత్తు వచ్చింది అనే మాటకు అర్థమేం లేదు వివర్తం అన్నప్పుడే కుదురుతుంది వివర్తాన్ని అంగీకరించాలంటే దానికి దాని ఇంప్లికేషన్ ఏమవుతుంది జగత్తు నిత్య అవుతుంది జగత్తు కల్పితమైపోతుంది మిత్యంటే కల్పితం కాల్పనిక జగత్ కాల్పనిక జగత్ అంటే స్వప్న సదృశం ఒక ఆచార్యుడు మతాన్ని నిర్మాణం చేశాడు ఇప్పుడు ఆ మతానుయాయులు పది లక్షల మంది ఉన్నారు మిగిలిన మిగిలిన వాళ్ళందరిలో ఎంతమందిని దీంట్లోకి కొట్టుకుందామా అని ఆయన ప్రతి ఏడాది ప్లాన్లు వేసుకున్నాడు అయినా ఆయన శిష్యులు కలిపి పది లక్షల్ని ఇరవై లక్షలు చేయాలి ఈ ఇప్పటికి పది దేశాల్లో ఉన్న ఇంకా ఇరవై దేశాల్లో దీన్ని పెంచాలి అని వాళ్ళు ప్లాన్లు వేసి ప్రతి సంవత్సరం మీటింగులు పెట్టుకుని ప్రాజెక్టులు వేసుకుని సందాలు వసూలు చేసి ఏవేవో చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగత్తు మిథ్య అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది మంటగానే ఉంటుంది కడుపు మంటగానే ఉంటుంది వాళ్ళు అంగీకరించలేరు కాబట్టి ఆ మిథ్య అవుతుంది ఆ పరమేశ్వరుడే ఈ రూపంగా ఉన్నాడు అని దానికి ఏదో ఇటు కాకుండా ఏది తేల్చకుండా కర్ర విరగదు పావులు తావదు చిక్కి జగత్తు సత్యమా మిథ్యయా ఏదో ఒకటి చెప్పబోయా అంటే చెప్పకుండగా ఇటు సత్యం అని చెప్పినట్టు కాదు అసత్యం అని చెప్పినట్టు కాదు ఇంకో కేటగిరీ ఉందంటూ ఆ కేటగిరీలో దీన్ని పెట్టేవాడు ఆ కేటగిరీ ఏటో చెప్పండి మాకు అంటే అది ఇటు కాకుండా ఏది తేల్చకుండగా అలాగే దాన్ని నానుస్తూ ఉండడం ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అసైన్స్ కాబట్టి కాబట్టి ఆ మానవుని మస్తిష్కొని అలా పనిచేస్తుంది హీ హ్యాస్ ఎన్ అభిసంధి ఇన్ ది వరల్డ్ వాడికి ఆ జగత్తులో ఒక అభిసంధి ఉన్నది ఆగ్రహం ఉన్నది వాడిని ఇది మిక్స్ అని అంటే ఒప్పుకోడు వాడు మిక్ష్యాండి ఇప్పుడు ధనికుడు ఉంటాడు కోటీశ్వరుడు ఉంటాడు కేవలం స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి కోట్లు సంపాదించిన వాడు ఉంటాడు వాడిని ఈ స్టాక్ మార్కెట్ మిక్ష్యా అంటే వాడు ఒప్పుకోలేడు వాడి కష్టం అవుతుంది ఒప్పుకోవడం స్టాక్ మార్కెట్ ఈజ్ వర్చువల్ మార్కెట్ అయ్యా అక్కడ అలాంటిది ఏమీ లేదుది దే ఈస్ నథింగ్ లైక్ దాట్ అంతే అది మన కల్పన అంటే హీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే హీ బిల్ట్ హిజ్ లైఫ్ ఆన్ దాట్ సో ఆ విధంగా జతన శాస్త్రము శిష్యుడు కూడా నాస్త్రము న శిక్ష న శిష్య అని లేకపోతే వీడు ఇదొక స్ట్రక్చర్ కింద పెట్టుకుని ఇది మాత్రం సత్యం అనుకుని ఏడు అనుకుంటాడేమో అని భయపడి అది కూడా నెగెక్ట్ చేశాడు ఎందుకంటే స్ట్రక్చర్ ఒకటి పెట్టుకుంటే వాడు ఆ స్ట్రక్చర్ నుంచి ఒక ఆ స్ట్రక్చర్ ఇట్ సర్వ్ సే As an extension of the ego, all institutions are extension of ego, okay. Ego is an extension. So, this is a danger. Now, Allah is a miracle. That's why it is a miracle. If you are a miracle, you are a miracle, you are a miracle. And I will just say, వాళ్ళకి జగత్తు యొక్క ఏదో ఒక అంశంలో సత్యత్వం కావాలి ది నీడ్ ఇట్ ఏదో ఒక అంశంలో మొత్తం జగత్తంతా సత్యమని వాళ్ళకి అక్కర్లేదు సత్యని ఆస్పెక్ట్ ఆఫ్ ది జగత్ వాళ్ళకి సత్యంగా కావాలి అందుకోసం జగత్తును మిచ్చని అంగీకరించలేరు అది సమస్య ఇప్పుడు వల్లభాచార్య వీళ్ళందరూ జగత్తును మిచ్చని నాకు వల్లచారి గురించి బాగా తెలీదు బహుశా ఇలా ఉండుండొచ్చు పరిణామవాదాన్ని అంగీకరిస్తూ ఉండు ఉంటారు పుష్టి మార్గం అని పేరు పుష్టి ఏమిటి పుష్టి అంటే బాగా భోజనవాదే చేసిన పుష్టి ఏమిటి అలా పుష్టి ఏదో ఉంటుంది అది కూడా పుష్టి దాని పేరే పుష్టి మంచిగా సంపన్నులు సో సంపన్నలు ఉంటాయి దేవుడు సంపదల్లో ఒడుతూ ఉంటాడంటాడు వీడు దేవుడికి పెట్టేస్తాడు తీసుకెళ్ళి అంటే దేవుడిని అకాంప్లిస్ చేసేసుకోండి దేవుడిని అకాంప్లిష్ చేసేసుకోండి అంటే ఈ లాభాల్లో కొంత శాతం దేవుడికి ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు దేవుడు అకాంప్లెక్స్ స్వామీజీకి ఒక కొద్ది ఇచ్చే డ్రామీ స్వామీజీ ఆ జీర్వచనం ఉంటాడు అంటే అకాంప్లెక్స్ అయిపోతాడు ఈ బికమ్స్ అన్ సేటిజీక జేబుగా మహాత్మా అని అంటారు శేట్జీక జేబుగా మహాత్మా అని అఖండాల మీది అలా అంటే ఆ సేటిజీ జేబులో మహాత్ముంది అని అకాంప్లిస్ అయిపోతాడండి ఎకాంప్లిస్ అవ్వడానికి అంగీకరించలేదనుకోండి రెండోసారి ఇవ్వడం ఏదో మొదటిసారి ఇస్తాడు తప్ప ఇంకా రెండోసారి ఇవ్వడం ఏదో ఒకసారి ఇస్తాడు ఈ ఇవన్నీ కూడా జగన్మిత్యాత్వాన్ని ఖచ్చితంగా స్వీకరించడంలో ఇవన్నీ కూడా అభ్యంతరం అవుతాయి యాజ్ఞవంకీ మహర్షికి ఆయనకే అలాంటి వెంగలే ఉన్నాయి ఆయన శుభ్రంగా కొట్టి పారసేడు ప్రత్స్నహ ప్రజ్ఞారటన ఏవ కాబట్టి నేను ఎవరిని విమర్శించట్లా వాళ్ళ యొక్క మనస్తత్వం ఏమిటా అని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇది వాళ్ళ మనస్తత్వం ఇవో అంశాలు ఉంటాయి ఇప్పుడు వాడు దేవాలయం హోట కడతాడు దేవాలయం హోట కట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఇప్పుడు వాడు ఏమంటాడు ఆ విగ్రహంలో దేవుడు మిగతా చోట కంటే ఎక్కువగా ఉన్నాడు స్పెషల్గా ఉన్నాడని చెప్తారు చెప్పాలి చెప్పకపోతే మరి వీడు ఇదంతా ఎందుకు చేసినట్టు హీ హ్యాస్ టు కన్విన్స్ హిమ్సెల్ఫ్ అంచేతనే జిడ్డుకు స్మూర్త్గా మారికెత్తారు రూపగాండా ఇస్ నాట్ ద ట్రూత్ అని చెప్పారు You have to convince yourself. While trying to convince others, you end up convincing yourself. While trying to hoodwink others, you hoodwink yourself a little. Something similar to that. Anyway, Shankara so, has said that in Shankara, I have said that in the Gita-bhashan-gustana, Jnana-karma-samucceyam, topic. This e Jnana-karma-lake-samucceyam, Kudutna-kudardha. కుదిర్చేద్దామని కొంతమంది ఆచార్యులు ప్రయత్నం చేశారు ఎందుకని ఎందుకు అలా ప్రయత్నం చేశారు జ్ఞానం ఉన్నది కదా ఆత్మ అకర్త కాబట్టి ఆత్మయంలో కర్మ సంబంధం లేదు అని ఎందుకు స్వీకరించరాదు అంటే కర్మకాండని మనం నిరసించిన వాళ్ళు అవుతామని భయం పాపం వాళ్ళు జేమిని నాకు ఆశ్చర్యం వస్తుంది జేమిని మహర్షి శబరస్వామి జయమిని సూత్రకారుడు పునమీమాంసకి శబరస్వామి సూత్ర భాష్య కాదు కుమారుల బట్టి ఏమో వార్త కాదు వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు వద్దండి ఈశ్వరుడు వస్తే ఒక స్టేటస్ అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది అంత మడీంగ్గా తయారవుతుంది ఈశ్వరుడు వద్దు ఈశ్వరుడు కానీ అనేవాడు భక్తి అంటే భక్తి అని కర్మ మాట ఏ ఈశ్వర నన్ను క్షమించు నేను అసమర్థుణ్ణి నన్ను క్షమించు అని దండం పెట్టేసి కూర్చుంటాడు అని ఇదిగట్టి ఈశ్వరుడు కదా ఈశ్వరుడు దయావయుడు పైగా కరుణావరుణాలయుడు కాబట్టి నేను నిన్ను శరణాగతి చేసేశాను నువ్వే నన్ను కాపాడుకో నా నన్ను నువ్వే పైకి తెచ్చుకో అని వీడు వెళ్ళి పైకి వెళ్ళే ప్రయత్నం మానేసి చక్రపొంగలే అవి తినేసి కూర్చుంటాడు కర్మ మానేస్తాడు వాళ్ళు కర్మ కర్మనుష్ఠులు కర్మ చేయి కర్మని ఉద్ధరిస్తుంది ఈశ్వరు ఈశ్వరుడు గురించి ఎందుకు నీకు ఇప్పుడు అనవసరం ఆ ప్రసక్తి దూ కర్మ అని వాళ్ళు కర్మవాదాన్ని చెప్పారు అంటే ఇంకా కర్మ ఈశ్వరులను తీసుకొస్తే కర్మవాదము షేక్ అవుతుంది అని ముందే వాళ్ళు యాంటిసిపేట్ చేసి వాళ్ళు అలా చెప్పారు అది కరెక్ట్ అని నేను అంటల్లా వేదాంతులు ఈశ్వరవాదులు వాళ్ళు ఈశ్వర నిరాకరణాన్ని ఒప్పుకోరు ఆత్మ ఈశ్వర స్వరూపంగా ఆత్మ ఉంటుంది కానీ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఇంటిగ్రిటీని మనం అర్థం చేసుకోవాలి దట్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ దా దాన్ని మీరు అర్థం చేసుకోండి జోహార్లు దాన్ని వెరాజ్ ఈ ద్వై అద్వైతంలో శంకరులు మళ్ళీ అలాంటి ఇంటిగ్రిటీ జ్ఞానకర్మ సముచ్చయము ఉందనుకోండి ఏం కొంత జ్ఞానం కొంత కర్మ కూడా అట్టి పెట్టుకోం నువ్వు కలిపి తీసుకెళ్ళవా అంటే దట్ ఈ బెరీజ్లో ఇంటిగ్రిటీ అయినట్టు ఇంటిగ్రిటీ ఏంటంటే జ్ఞానకర్మ సముచ్చయము పొస్తగదు అక్కడ శంకరులు ఆ జ్ఞానకర్మ సముచ్చయ వాదాన్ని అంటే అది భర్తృప్రపంచాచార్యుని యొక్క వాదం రామానుజాచార్యులు కూడా అదే వాదం ఆధునిక కాలంలో రామానుజాచార్యులు కూడా జ్ఞానకర్మ సముచ్చయవాది అంచేతనే మీకు రామానుజ సిద్ధాంతంలో ఉండేటువంటి సన్యాసులందరూ కూడా పిలక పెట్టుకుంటారు విజ్ఞోపేత ఉంటుంది మూడు దండాలు పట్టుకుంటారు వాళ్ళు ఇంటిమించు గృహస్థుల్లో ఉంటారు ఒక స్త్రీ సంపర్కం తప్ప గృహస్థుల్లాగే జీవిస్తారు వాళ్ళకి యజ్ఞాలు పూజలు నారాయణ యాగం చేస్తారు ఏదోదో యజ్ఞాలు అవి ఉంటారు ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు కాబట్టి మీరు తేడా ఏం తెలియకుండా అయిపోయే కానీ లేకపోతే వాళ్ళు వాటితో కర్మ కూడా చేస్తారు కర్మ కర్మ కూడా ఉంటుంది వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఎందుకంటే జ్ఞానకర్మ సముచ్చు సో ఆ విధంగా శంకరులు అక్కడ శంకరులకి పూర్వం మొత్తం గజర్లు ఇవన్నీ చెప్పి పెట్టారు వాళ్ళు వాళ్ళు మొత్తం చాలా లోతుగా ఆలోచించారు మీరు బ్రహ్మసూత్రం మొత్తం అంతా చదివితే ఆశ్చర్యపోతారు ఇవ్వండి ఇవన్నీ కూడా చెప్పారే చతుర్వ్యూహాలు అన్నీ కూడా వచ్చే దీనికి సో శంకరులు ఇంటిగ్రిటీ అఫ్ పర్పస్ ఎంత దృఢమైన ఇంటిగ్రిటీ చూపిస్తారంటే చూడ జ్ఞానకర్మ సముచ్చయాన్ని శ్రీకృష్ణుడు ఎక్కడా చెప్పలేదు అని నువ్వు జ్ఞానకర్మ సముచ్చయం చేయకూ జ్ఞానము కర్మ పరస్పర విరుద్ధాలకి సముచ్చకూడదు ఎందుకంటే కర్మయందు కర్తృత్వం ఉంటుంది జ్ఞానమునందు అకర్తృ ఆత్మస్వరూపం రెండింటికి సముచ్చుంది అని ఈ విధంగా ఆ ఇంటిగ్రిటీ చూస్తే ఆశ్చర్యమేస్తుంది తస్మాత్ ద్యుహ్వాద్యాయతనం పరం బ్రహ్మా కాబట్టి కంక్లూషన్లకు వచ్చేసాము ద్యు భూ మొదలైన సకల లోకములకు పరమాత్మయే ఆయతనము అంతేగాని అటు వాయుదేవుడనో లేక ఇటు జీవుడు ఆయతనమనో కాదు అయితే సేతు కొన్ని సందేహాలు చెప్పారు పరబ్రహ్మ కాదాలలో పూర్వపక్షం చెప్తా ఏవో కొన్ని అభ్యంతరాలు చెప్పారు పరబ్రహ్మ ఆయతనమగుతలో కొన్ని అభ్యంతరాలు వాటిని ఇప్పుడు పైకి తీసుకొచ్చి వాటిని తిరస్కరిస్తారు ఎత్తు అంటే ఏదైతే పూర్వపక్షంలో చెప్పబడి ఉందో అది చెప్తున్నారు సేతు సుగుతే సేతోశ్చ పార్వత్వోపత్తే బ్రహ్మణ అర్థాంతరేణ యతమేనా భవితవ్యమితి ఇది భావే ప్రయోగం భావే ప్రయోగము అంటారు భావ్యం భవితవ్యం అంటే కైండ్ ఆఫ్ ప్యాసివాయిస్ ఫర్ ది నాన్ ట్రాన్సిటివ్ వర్బ్ బి టు బి అనే నాన్ ట్రాన్సిటివ్ వర్బ్కి ప్యాసివాయిస్ చేసేస్తారు దాన్ని భావే ప్రయోగం అంటారు సేతుశ్రుతి ఉన్నది అంటే పర అక్కడ ఆ తత్వాన్ని సేతువుగా వర్ణించారు సేతుశ్రుప్తే సేతువుకి అవతల వైపు ఉంటుంది పారమత్వం ఉంటుంది అవతలి ఒడ్డు ఉంటుంది అంటే ఆగిపోతుంది అక్కడితో సేతువైపు వస్తుంది లిమిటేషన్ కాబట్టి సేతుశ్రుతిని బట్టి సేతువుగా వర్ణించారు కనుక పరబ్రహ్మ కాదాలదు అని ఒక పూర్వపక్షం ఉంటుంది ఎందుకని సేతువుకి పారం ఉంటుంది పరబ్రహ్మ అపారం అని ఒక పూర్వపక్షంలో అదో మాట చెప్పారు దాన్ని ఖండిస్తున్నారు అత్రోచ్యతే నిధారణత్వమాత్రం అత్ర సేతుశ్రుత్యా వివక్ష్యతే నారవత్వాది ఇది పరబ్రహ్మని సేతు అని వర్ణించినంత మాత్రాన ఆ సేతుకి ఎన్ని లక్షణాలు ఉంటాయి అవన్నీ పరబ్రహ్మకి అన్వయిస్తాయని కాదు దృష్టాంతం అలా ఉండదు ఏదో ఒక అంశంలోనే దృష్టాంతం సేతు ఏం చేస్తుందంటే విడిపోయి ఉన్న వాటిని కలుపుతుంది ఇటువైపు గట్టు అటువైపు గట్టు ఇటు ఒక కమ్యూనిటీ అటు ఒక కమ్యూనిటీ అవి అవి విడిపోయి ఉన్నాయి ఈ నది మధ్యలో ఉండడం కాదు వాటిని కలుపుతుంది దాన్ని విధారణత్వము అంటే కలిపి ఉంచుట అనేకమును ఏకముగా కలిపి ఉంచుతా దాన్ని విధారణత్వము అంటారు అంతవరకే పోలిక అంతేగాని సేతు బిగిన్ కాబట్టి బ్రహ్మకి బిగినింగ్ ఉండాలి సేతు ఎండ్ అయింది కాబట్టి బ్రహ్మకి ఎండ్ ఉండాలి అలా కాదు బిగినింగు ఎండు పాయింట్ కాదు కలిపి ఉంచుతా అనే పాయింట్ ఇప్పుడు ద్విలోకము గలదు అది వేరే భూలోకము గలదు ఇది వేరే అను ఈ ద్యులోకమును ఆ భూలోకమును కూడా వ్యాపించి ఈ రెండింటికి మధ్యలో కూడా వ్యాపించి సమముగా పరబ్రహ్మయే గలదు ఈ రెండు లోకాలని కలిపి ఉంచేది పరబ్రహ్మ అని కలిపి ఉంచడంలో శృతి సేతువుని దృష్టాంతంగా తీసుకోమంది కానీ సేతువు బిగినా ఎండైపోయింది కాబట్టి దేవుడు కూడా బిగినా ఎండైపోతాడని అలా తీసుకోకూడదు దృష్టాంతం అలాగా దృష్టాంతం ఏదైనా చెప్తే అంత దూరం వెళ్ళిపోకూడదు సాధారణంగా లోకంలో అలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు ముఖం చంద్ర అయ్యి వారిని చోట కూడా ఒకడు దూకు వేశాడు నాసావాళ్ళు చంద్రుడు బొమ్మలు తీయకముందు ఫోటో తీయకముందు కవులు ముఖాన్ని చంద్రుడితో పోల్చారు ఇప్పుడు నాసావాళ్ళు బొమ్మలు తీస్తే అంత డాట్స్ డాట్స్ కింద అక్కడ మత్సల కింద ఉంది ఆ ఫోటో కాబట్టి ఇప్పటింకా కవులు చంద్రుడితోటి పోల్చకూడదు అన్నాడు ఒకడు అంటే వాడు అర్థం చేసుకోలేదు కవులు చంద్రుడితో పోల్చడానికి చంద్రుడి యొక్క స్ట్రక్చరు జియాలజీ అవన్నీ పెట్టుకోరు కవులు చంద్రుడితో ఎందుకు పోల్స్తారంటే చంద్రుడిని చూస్తే మనస్సుకి ఉల్లాసం అనిపిస్తుంది స్త్రీనికి ప్రియురా ముఖం చూడగానే వాడికి ముఖం వాడికి ఆనందం కలుగుతుంది అంతే తప్ప అలాగే గుండ్రంగా ఉందని కోలగా ఉందని లేకపోతే మోత్సాలు అన్ని పెట్టుకోకూడదు ఒక్కటే అంశంలో పోలిక సేతుశక్తి కూడా ఒకటే అంశం అదేమిటంటే విధారణత్వము అనే అంశము మాత్రమే లేకపోతే మీరు అలా సాగు తీసుకుంటూ పోతే పారము ఉండుటే కాదు సేతు మట్టితో చేస్తారు కట్టెలతోటి సిమెంట్ తోటి చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మలో ఉంటాయని అభిప్రాయమా నహి మృద్దారుమయ లోకే సేతుర్దృష్ట ఇది అత్ర మయ ఏవ సేతు అభ్యుపగమ్యతే ఇప్పుడు లోకంలో సేతువు అంటే కేరళలో ఈ కాలవలకు అడ్డంగా కట్టిన సేతువుల్ని ఎలా కట్టేవాళ్ళు అంటే కట్టెలు వేసి దాని మీద మట్టి వేసి కట్టేవారు కొంచెం బలమైన మట్టి వేసి కట్టేవారు సో కట్టెలైతే మనిషిని నడిచి వెళ్ళిపోవచ్చు కానీ పశువులు నడిచి వెళ్ళలేవు పశువులకి సా సర్ఫేస్ ఉండాలి పూర్తిగా అవతి గిట్టెలు ఇరుక్కుపోతాయి అందుకోసం మట్టి కూడా వేస్తే పశువుల కాళ్ళకి స్టేబుల్గా ఉండదు ఆ విధంగా మృతు మట్టి కట్టారు ఇప్పుడు ఎలా అయితే ఈ ఐరన్ రాడ్స్ వేసి సిమెంట్ వేసినట్టు మృతు అలా కట్టేవారు కాబట్టి ఇప్పుడు సేతు అన్నారు కాబట్టి బ్రహ్మయ్య మృత్వము దారుమయత్వము ఉన్నాయని అనుకోకూడదు అంతవరకు లాక్కెళ్ళిపోకూడదు దృష్టాంతా సేతు శబ్దాథో విధారణమాత్రమేవారవత్వాదీ షియ బంధనకర్మ సేతు శబ్ద వ్యుత్పత్తే తర్వాత సేతు అంటే బ్రిడ్జని అర్థం చెప్పి ఇటువైపు ఉంటుంది అటువైపు ఉంటుంది అని అలా చెప్పడం కాదు సేతు అంటే అర్థం బ్రిడ్జని దీనికి సెకండరీ మీనింగ్ ప్రైమరీ మీనింగ్ ఏమిటంటే కలిపి ఉంచేది అని అర్థం షీ అనే ధాతువు నుంచి పుట్టింది దానికి అర్థమైనట్టు ధాతువుకి బంధనము అని అర్థం షీ బంధనే బంధన కర్మని కర్మ అంటే క్రియర్థం కర్మ అంటే క్రియ ఆబ్జెక్ట్ కాదు షీ అనే ధాతువు ఏ క్రియని బోధిస్తుంది బంధనమనే క్రియని బోధిస్తుంది బంధనమనే క్రియను బోధించే క్షీధాతువు నుంచి సేతువు పుట్టింది కాబట్టి వ్యుత్పత్తి చూసుకుంటే ఏమర్థం వస్తుంది ఏదైతే కలిపి ఉంచుతుందో అది అని వ్యుత్పత్తి అంత అదే అర్థం తీసుకోవాలి దాన్ని కట్టెలతో కట్టారు లేకపోతే ఇక్కడ మొదలుపెట్టి అక్కడ పూర్తి చేశారు ఇంకా అవన్నీ సెకండరీ అపరాహా సరే ఆయన దాన్ని ఖండించేశారు అపరుడంటే ఇక్కడ ఇంకొకడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ మంత్రంలో సేతు అన్నది ఉంది కదా మంత్రం చూడండి ఒక్కసారి అంటే ఆయన చాలా తరువుగా సిటీ చేసి పెడతారు అన్నిను ఏదీ కూడా అసమగ్రంగా ఉండదు ఆ మంత్రంలో ఏమనుందంటే యస్విందౌ పృథివీజాంతరిక్షమోతం మనస్సహ ప్రాణై సర్వై తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచత అమృతేష సేతు అని ఉంది కదా ఆ ఆత్మనొక్కదాన్ని తెలుసుకోండి సమే వైకం జానత ఆత్మానం ఆ ఆత్మనొక్కదాన్ని తెలుసుకోండి అన్యావాచో విముంచత మిగతా మాటలను కట్టి పెట్టండి ఏషా అమృత సేతు ఇది అమృతత్వమునకు సేతు అని ఇది అంటే ఏది ఇది అంటే ఏది ఆత్మను తెలుసుకోండి అని ఉంది ముందు వాక్యంలో ఇది అంటే ఆత్మ అవచ్చు ఈ ఆత్మ అని ఇది అంటే ఈ ఆత్మ లేదా ఆత్మను తెలుసుకోండి ఇది అంటే ఈ జ్ఞానము తెలుసుకోండి అన్నారు కదా ఆత్మను తెలుసుకోండి ఇది ఇది సేతువు అంటే అప్పుడు ఇది ఆత్మ కావచ్చు లేకపోతే ఇది జ్ఞానము కావచ్చు తెలుసుకొనుడు ఆ తెలుసుకొనుట సేతు జ్ఞానానికి సేతుత్వాన్ని చెప్పచ్చు ఎవడో అది పట్టుకున్నాడు ఎవడో ఆచార్యుడు శంకర్లు అనుమోదిస్తున్నాడు బానే పట్టుకున్నాడు అనుమోదిస్తున్నాడు అనుమోదిస్తున్నారేమో అనుకుంటాను నేను చూద్దాం సో ఇంకొకడు ఏమన్నాడంటే ఆ ఇది అని ఉంది జ్ఞానం అది కాబట్టి ఏష సేతు ఏషా సేతు ఈ జ్ఞానమే సేతువు అది బానే ఉంది అలా అర్థం చెప్పాడు ఎలాగంటే తమే వైకం జానత ఆత్మానం ఇది ఎదేతత్ సంకీర్తితం ఆత్మజ్ఞానం మీరు ఆత్మను తెలుసుకోండి అని చెప్పాడు అక్కడ దేనిని కీర్తించాడు ఆత్మని కీర్తించాడా ఆత్మ యొక్క జ్ఞానాన్ని కీర్తించాడా ఆత్మ జ్ఞానాన్ని కీర్తించాడు ఆత్మజ్ఞానం ఏదైతే కలదో పైగా ఇంకా ఉంటాడు యచైతత్ అన్యాచో విముంచమోచనం అంతా క్రియ తీసుకోండి ఆత్మను తెలుసుకోండి ఇతర వచనములను కట్టిబెట్టుడు ఇది అమృతమునకు సేతువు అంటే ఇది అంటే అది సాధన ఏమిటా సాధన ఆత్మను తెలుసుకోండి కాబట్టి ఆత్మజ్ఞానము ఇతర మాటలను కట్టి పెట్టండి కాబట్టి సైలెన్స్ వాగ్విమోచనము సైలెన్స్ ఈ రెండూ కూడా అంటే ఆత్మనిష్ఠుడే ఉండుట సైలెంట్గా ఉండుట ఈ ఇన్నర్ సైలెన్స్ ఇది సేతు ఇది నిన్ను ఈ సంసార సముద్రం నుంచి అవతల వైపు తీసుకుపోతుంది అని ఆ సాధనయందు సేతుత్వాన్ని చెప్పాడు ఆత్మయందు సేతుత్వాన్ని కాకుండా సాధన ఎందు సేతుత్వాన్ని చెప్పాడు తెలిసింది కదండి సాధన రెండు రకాలు ఆత్మజ్ఞానము వాగ్విమోచనము ఆత్మను తెలుసుకునుట వాక్కులను కట్టిబెట్టుట త్ర అత్ర అమృతత్వ సాధనత్వాత్ అమృతై సేతు ఇది సేతుశ్రుత్యా సంకీర్త్యతే కాబట్టి అమృతశేష సేతు అనే సేతుశ్రుతి సేతుశ్రుతి అంట అంటే సేతు అనే పదము కలిగి ఉన్న శృతి వాక్యము దేనిని కీర్తిస్తోంది కీర్తిస్తోంది కదా అమృతశేష సేతు అమృతత్వాన్ని కదా శ్లాఘిస్తోంది దేనిని శ్లాఘిస్తోంది సాధనని శ్లాఘిస్తోంది సో అమృతత్వ సాధనమ సాధనమును శ్లాఘిస్తోంది అమృతత్వ సాధనమేమిటి ఆత్మ కాదు ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం ఒక్కటే కాదు వాగ్విమోచనము కూడా అంటే అనాత్మ పరిత్యాగము ఆత్మను తెలియత ఈ రెండు కలిపి సాధనమైనాయి ఆ సాధనాన్ని కీర్తిస్తూ మీరు ఇతర వచనములను కట్టిబెట్టి ఆత్మను తెలుసుకుంటూ ఆత్మనిష్ఠులే ఉన్నట్లయితే మీకు ఆ సాధన వల్ల ఈ అమృతత్వము చేజ్జిక్కుతుంది అని సాధనని మీరు తీసుకోండి అంతేగాని ఏది ద్యులోక భూలోకములక ఆయతనమో ఆత్మను ఇక్కడ కీర్తిస్తున్నారని మీరు తీసుకోవద్దు అని ఇంకొకటి చెప్పాడు కాబట్టి ఈ సేతువు తీసుకెళ్లి ఆత్మకు అన్వయించిందనేటువంటి సమస్య లేనేలేదు సేతువును అన్వయిస్తే పారవత్వము మొదలైన దోషాలు వస్తాయని పూర్వపక్ష చెప్పాడు కాబట్టి ఈ రకంగా అర్థం చెప్పుకుంటే అపూర్వపక్షము యొక్క దోషము లేనే లేకుండా పోతుంది కాబట్టి ద్యూ భూ మొదలైన వాటికి ఆయతనమైన ఆత్మ యొక్క కీర్తన కాదది సేతుశ్రుతి అది కేవలము ఆత్మజ్ఞానము వాగ్విమోచనము అనే సాధన యొక్క కీర్తన మాత్రమే అప్పుడు సాధన బిగినవుతుంది ఎండ్ అవుతుంది సేతువు కూడా బిగినవుతుంది ఎండ్ అవుతుంది సేతువు వాడిని ఇప్పించట్టు పట్టుకుపోతుంది దాటించి పట్టుకుపోతుంది అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానము వాల్మీమోచనము సంసార సముద్రాన్ని ధరింపజేసి వీళ్ళు మోక్షం వైపు తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా పూర్వపక్షానికి తావే లేకుండా అయిపోయి త్రదొక్తం సేతుశ్రుతే బ్రహ్మణ అర్థాంతరేణ ద్యుబ్వాద్యాయతనేనా భావ్యం ఇతత్ అయుక్తం ఆ ఇతరుడు చెప్పిన అర్థం తీసుకుంటే తస్మిన్ అర్థే ఈ పూర్వపక్షమునకు తావే లేకుండా అయిపోతుంది పూర్వపక్షం అదే అంత ఉండదు ఎందుకంటే సేతుశ్రుతి బ్రహ్మ సేతుశ్రుతిని బట్టి బ్రహ్మ కాజాలదు బ్రహ్మ కంటే భిన్నమైనది మరొకటి ఏదైనా ఉండాలి ఎందుకంటే బ్రహ్మ అపారం సేతు పారము గలది అనే పూర్వపక్షం ఏదైతే ఉన్నదో అది అర్థరహితముగును ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ గురించి కాదు ఇది సేతుశ్రుతి ఈ సాధన గురించి అని తేల్చేశూ భూ మొదలైన వాటికి ఆయతనముగా బ్రహ్మ కాకుండా మరొకటేదైనా ఉండాల్సి ఉంటుంది అనే పూర్వపక్షము అయుక్తము సృపదేశాత్ ఈ ద్యుభు ఆయతనము ఆ మంత్రంలో చెప్పినది పరబ్రహ్మయే కానీ ఇతరము కాదు ఇతరము అంటే రెండు చెప్పారు ఒకటి వాయువు రెండు జీవుడు అవేమీ కాదు ఎందువల్ల అంటే ఇంకొక హేతువు చెప్తున్నారు ఏమిటా హేతు అంటే వీడు సాధకుడు ముక్తిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందితే ముక్తిని పొందుతాడు వాడు ముక్తుడు అనబడతాడు అటువంటి ముక్తుడు ఆ దాని ఎందు విలీనమగును అని చెప్పారు ముక్తి పొందినవాడు విలీనమవుతాడు చేరుకుంటాడు అని చెప్పారు ముక్తి పొందిన వాడు పరబ్రహ్మ అవుతుందా వాయుదేవత అవుతుందా జీవుడు అవుతుందా పరబ్రహ్మే అవుతుంది వాయుదేవత కాదు జీవుడు ఎందుకంటే వాయుదేవతలను చేరుకుంటే వాయుదేవతలు ఉపాసిస్తే వాయుదేవతను చేరుకుంటారు వాయుదేవత వాయులోకంలో ఎంతకాలం ఉంటే మీరు కూడా అంతకాలం వాయులోకంలో ఉంటారు ఆ తర్వాత వాయుదేవుడు పక్కకుపోతే మీరు పక్కకి పోతారు ఢిల్లీలో మన బావగారేమో మినిస్టర్ అయ్యాడనుకోనుండే అప్పుడు మీరు మినిస్టర్ బంగ్లాలో మా కాదు చేయొచ్చు ఎంతకాలం ఆయన మినిస్టర్గా ఉన్నంతకాలం వాయుదేవత అంతే కాబట్టి ముక్తి పొందినవాడు చేరుకునేది వాయుదేవతయా జీవుడు జీవుడిని చేరుకుంటే ఏముంది ఏమీ లేదు కాబట్టి పరబ్రహ్మయే ముక్త అంటే ముక్తుల చేత ఉపసృప్య పొందబడేది అని వ్యపదేశాత్ నిర్దేశించుట వలన ఆ ద్యుభూలోకముల యొక్క ఆయతనము పరబ్రహ్మయే గాని ఇతరము కాదు అని ఆ సూత్రానికి అర్థం ఇతశ్చ పరమేవ బ్రహ్మ ద్యుహ్వాద్యాయతనం ద్యులోక భూలోకములోకాయతనమైనది పరబ్రహ్మయే అనుటకు ఇది ఇంకొక హేతువు ఇంతకుముందు ఒక హేతువు చెప్పారు ఏమిటంటే ఆ హేతువు స్వశబ్ద అంటే ఆత్మన్ అనే శబ్దాన్ని ఇప్పుడు ఇంకో హేతువు చెప్తున్నారు అదేమిటంటే ముక్త ఉపసృప్య వ్యపదేశ అది వివరిస్తారు ఎస్మాత్ ముక్తోపసృప్యస్యా వ్యపదిశ్యమానా దృశ్యతే అస్యా అంటే దీనికి దీనికంటే దీనికి ఏదైతే ద్యులోక భూలోకములకు ఆయతనముగా చెప్పబడినదో దీనికి ఉపసృప్యత అని ఇంకో లక్షణం కూడా చెప్పబడుతోంది ఆ ద్యుభు ఆయతనము ముక్త ఉపసృత్యము అని చెప్పారు ఓహో అలాగా అయితే అది పరబ్రహ్మే అని మేము నిర్ధారిస్తున్నాము ఏమిటండి అది అంటే ముక్తైరుపసృత్యం ముక్తోపసృత్యం ముక్తుల చేత పొందబడేది కనుక ముక్తోపసృత్యము అంటే అర్థమేమిటి దేహాదిషు అనాత్మసు అహమస్మి ఇది ఆత్మబుద్ధి అవిద్యా దేహము మొదలైన ఇది దేహము అనాత్మ దేహమునందు ఆత్మబుద్ధి ఉండరాదు ఒకవేళ దేహం ఆత్మబుద్ధి ఉంటే అది అవిద్య ఆది శబ్దం చేత దేహ సంబంధములైన ఇల్లు వాకిలి ఉంటాయి ఇది ఇల్లు వాకిలి అని మీరు పెట్టుకున్న పేరు అది పృథివీ మీరు వాకిలీ అంటే పృథివీ ఇల్లు అంటే అది కూడా పృథివే పూర్వం మట్టితో కట్టుకునేవారు ఇల్లు మట్టితోటి గోడలు కట్టి దొంగలతోటి పైన రూఫ్ వేసేవారు దొంగకి దొంగకి మధ్యలో మట్టి ముద్దలతోటి కవర్ చేసేవారు అవునండి ఈ దుంగలంటే మట్టేగా మట్టి నుంచి వచ్చినవి మట్టే గోడలంటే మట్టే మట్టికే మీరు ఇల్లుని పేరు పెట్టు ఆర్కిటిక్ అంటార్కిటిక్ వెళ్తే అక్కడ ఐస్ ఉంటుంది ఐస్లో గోతుల కింద తవ్వి అలాగ సొరంగ్యం కింద తవ్వుతారు ఐసు లోపల తగితే పైన ఇలా కప్పులో వస్తుంది ఐసు దాని లోపలికి దూరి అక్కడ ఉంటారు ఎందుకంటే ఐస్ కవర్ చేస్తుంది గాలి అది ఇల్లు దానికి గులు అనిపేరు అది ఇల్లు వాడి ఇల్లు ఏమిటి మంచు మంచే వాడి ఇల్లు కాబట్టి నా ఇల్లు ఉండడానికి ఏమిటి ఏది నా ఇల్లు నా ఇల్లు మాట ఏమీ లేదు ఇల్లు ఒక వ్యవస్థ ఉంది దాంట్లో ఉండొచ్చు ఏ అభ్యంతరంగా నా ఇల్లు అనేది అది అధ్యాస సంసర్గ ఇవన్నీ అవిద్య ఈ అవిద్యలు ఉన్నాయి ఒకే అవిద్య తహ తత్పూజరాదౌ రాగ తత్పరిభవాదేష ఎప్పుడైతే దేహమే నేను అని వీడు నిశ్చయం చేసి కూర్చుంటాడో దేహమే నేను అని అని పెట్టుకుంటాడు అయ్యా దయచేయండి పిలుస్తాడు పిలిచి బ్రహ్మాండమైన సోఫా ఒకటి అలంకారాలు చేసి దానికి బాగా అలంకారాలు చేసి దాన్ని కూర్చోబెట్టారు ఈయన కూర్చుంటాడు వీళ్ళు వీళ్ళు ఎంత భక్తి గలవారు అని అనుకుంటారు తత్ పూజనాదవు రాగ ఆ అలంకారాలు చేస్తే వేస్తే ఆ చక్కటి వ్యవస్థ చేసి పెడితే రాగము ఉంటుంది ఏమండి తత్పరిభవాద ద్వేష ఆ దేహానికి అవమానం చేస్తే ఎవడైనా దేహానికే అవమానం చేస్తాడు గెట్ అవుట్ అని దేన్ని అంటాడు దేహాన్నే అంటాడు కాబట్టి దేహానికి అవమానం చేస్తే ఇడియట్ని తిట్టినా కూడా దేహానికే అవమానం దేహానికి అవమానం చేస్తే ఇగో ఇలాగంటే అవమానం జరిగిందేని ద్వేషము ఇవన్నీ కూడా ఆ జ్ఞానం వల్ల కలిగిన దేహాధ్యాసం వల్ల మనకు వస్తూ ఉంటాయి తదు దర్శనాత్ భయం మోహశ్చ ఈ దేహము నశించిపోతుంది ఇప్పుడు దేహమే నేను అని వీడు పెట్టు కూర్చుంటే ఇది నశించిపోతుంది ఇప్పుడు దేహము అందంగా ఉందనుకోండి ఈ దేహమే నేను అని ఈ దేహం అంద వికారంగా తయారవుతుంది నిజంగా అందమైన ముఖము కలిగిన ఒక సుందరి ఆమె అందంగా యువనంలో ఉన్నప్పుడు ఫోటో తీసుకొచ్చి ఆమె ఫోటోయే మీకు ఆవిడ వయస్సు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి ఆశ్చర్యం వేస్తుంది ఆయన తర్వాత దీనికోసం సుందరే కానక్కర్లా ఇప్పుడు మీరు ఒక ఒక మహాత్ముడు ఉన్నాడనుకోండి ఆయన ఒక వయస్సులో ఉన్నప్పుడు ఫోటో తీస్తే చాలా బెంకంగా ఉంటాడు ఏమంటే ఆయనే గద్దవాడైపోతాడు వాడీ క్రాష్ అయిపోతుంది క్రాష్ అయిపోయిన తర్వాత ఫోటో తీస్తే ఈయనే ఆయన అని మనకే కొంచెం దుఃఖం అనిపిస్తుంది ఎందుకంటే దేహం అలా వినాశాన్ని చెందుతూ ఉంటుంది కాబట్టి దేహాభిమానము మీకు వన్ ఉంటే ఆ వన్ దుఃఖం కలుగుతుంది టెన్ ఉంటే టెన్ దుఃఖం కలుగుతుంది హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ దుఃఖం కలుగుతుంది దేహావిధం ఒక లక్షలవిధది దాన్ని ఎవడూ కాదన్నాడు కాబట్టి తదుచ్చేదాతు భయం ఈ దేహము తర్వాత మరణ భయం చాలామందికి మరణ భయం ఉంటుంది మరణ భయం ఉంటుంది కాబట్టి లైఫ్ని ప్రొలాంగ్ చేయటం కోసం ఇప్పుడు నేను ఒకటి అడుగుతా చెప్పండి హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి హార్ట్ ప్రాబ్లం నేను అడిగాను డాక్టర్ గారు మనం ఏం చేయకుండా వదిలిస్తే ఏమిటవుతుంది ఏమవుతుందండి హీ విల్ డై చాలా ఎర్లీగా చచ్చిపోతాను కానీ క్లేశం ఉంటుంది ఆ ఉండదు క్లేశము ఉండదు అంటే రిలేటివ్గా అదే మీరు బైపాస్ సర్జరీ చేస్తే ఇంకో ఐదేళ్లు బతుకుంటారు ఈ బైపాస్ సర్జరీ దానికి సంబంధించినటువంటి క్లేషము ఇంకో ఐదేళ్ళు బతికిన క్లేషము ఇవన్నీ ఈ ఐదేళ్ళు బతికినప్పుడు ఈ ఐదేళ్ళు బతికినప్పుడు సుఖాలను అనుభవిస్తాడు కానీ క్లేశాన్ని కూడా అనుభవిస్తాడు కదా సరిగ్గా నిద్ర ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటే రియాక్షన్స్ వామిటింగు ఇలాంటి దుఃఖాలు కూడా ఉంటాయి కదా ఇవన్నీ కలుపుకుంటే ఎక్కువ క్లేశము దేనియంలో ఉన్నది అని కనుక మీరు విచారం చేస్తే అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాకపోవచ్చు కనీసం కొన్ని సందర్భాలలోనైనా బైపాస్ సర్జరీ ఏం అని చెప్తున్నారు ఎఫ్డీఏ వాళ్ళు చెప్పేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బైపాస్ సర్జరీస్ అది వేస్ట్ వేదాంతంతో సంబంధం లేకుండా వేదాంతం దృష్ట్యా కాదు ప్యూర్ మెడికల్ దృష్ట్యా ఫిఫ్టీ ఆఫ్ ది బైపాస్ ఈజ్ వేస్ట్ ఇప్పుడు బైపాసులు చేయట్లేదండి అంటే పోయా ఆ రోజులు ఇప్పుడు బైపాస్ ఇండియాలో చేస్తున్నారు థొరాసిక్ కార్డియోథొరాసిక్ సర్జరీ ఈజ్ అవుట్ ఆఫ్ డేట్ ఇన్ యూరప్ అండ్ అమెరికా ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేట్ ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తే కార్డియో థొరాసిక్ సర్జరీ ఉండదు ఇట్ అవుట్ ఆఫ్ డేట్ దానికి ఏదో ఇంకో సిస్టమ్ వచ్చింది ఇంకా ఇండియాలో చేస్తున్నారు ఇప్పుడు అమెరికా ఎవడైనా కార్డియోథరాసిక్ సర్జరీకి వెళ్తే జాబ్ ఉండదు యూ టేకిట్ ఫ్రమ్ మీ నేను ఇంకోటి గమనించానండి నేను అమెరికా వెళ్తానా క్లాస్ చెప్తే ఇరవై మంది డాక్టర్ యాభై మంది క్లాసులో పది మంది డాక్టర్లు ఉంటారు క్లాస్ అయిన తర్వాత ఏదైనా కంఠానికి నొప్పి వచ్చినా కడుపుకి నొప్పి వచ్చినా ఏమొచ్చినా ఓ డాక్టర్ గారిని పిలిచి చేయాలి అదొకడి అంటే ఆయన ప్రేమగా వస్తాడు కానీ కడుపులో నొప్పిస్తూ నేను చేయాలంటే పాపం ఏదో అందిస్తాడు ఇండియాలో ఒక్క డాక్టర్ ఉండడు క్లాస్ డాక్టర్ అన్నవాడు అసలు కనపడను కూడా కనపడు నారాయణ రెడ్డి గారు ఈ మధ్యన రావడం మానేశారు మళ్ళీ ఆయన ఒక్క డాక్టర్ కనపడుతున్నారు ఆయనతో కూడా మనకి ఇంకా అంత అనుబంధం బాగా పెంచుకోవాలి ఇంక ఈ పైన అలాంటిది ఏదో చూసుకోవాలి ఒక్క డాక్టర్ కనపడ్డా కాబట్టి కార్డియో నాకు తెలుసు నేను చెప్తున్నా మీకు కార్డియోథరాసిక్ సర్జరీ ఈజ్ నాట్ డే రైని మో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా పూర్వం ఏం రంపం పెట్టి రిబ్బు కేజీ పోసి ఆ లోపల ఉండేదానికి చేసి వారి పిచ్చే ఉన్నా అలాగేమీ లేదు ఇప్పుడు ఇదా దా సో కాబట్టి బైపాస్ సర్జరీ సో వాటిని చూస్తే హార్ట్ అటాక్ వచ్చేసి తొందరగా దేహాన్ని విడిచిపెట్టేస్తే ఓ పని అయిపోతుంది ఓ గోళ వదిలిపోతుంది దీంతో ఊరికే దీన్ని పోషిస్తూ ఇది పెద్ద కార్యక్రమం దీనికి బిట్ ఏర్పాటు చేయాలి దానికి క్లీనింగ్ పెట్టుకోవాలి తర్వాత అప్పుడప్పుడేమో అది రోగం వచ్చి కూర్చుంటుంది దానికి ఏదో ఇంకో సేవ చేస్తూ ఉండాలి ఏమీ ఎంత కాబట్టి దేహమే నేను కానీ దేహం పోతే నేనే పోతాను అంటే భయం తర్వాత మోహము ఇవన్నీ అవిద్య వల్ల వస్తాయి గురిగా చూడడానికి ముక్త ఉపసృత్య వ్యపదేశాత్ అనేదో చీరిటికల్గా ఉన్నట్టుంది కానీ చాలా ప్రాక్టికల్గా భాష్యకారులు ఎంత అందంగా చెప్తున్నారో చూడాలి మళ్ళీ చూద్దాం ఓం పూర్ణము పూర్ణమి పూర్ణా పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి